కీర్తన మూడు వందల నాలుగు తల్లి ఆపే కృష్ణునికి తండ్రి ఈతడు తల్లగా లోకములెల్లా సంతోషమందెను అరుదై శ్రావణ బహుళాష్టమైనటి రాత్రిం తిరు అవతారమందెను కృష్ణుడు ఇరవై దేవకీ దేవి కడు టి అతడు రేపల్లలో పక్కన యశోదాదేవి పక్క బెట్టెను కుం ఆపేం కృష్ణునెత్తుక నందగోపుని కక్కన వినిపించితేడు సంతోసించను మరిగి పెద్ద కృష్ణుడు మధురలోకం సుంసంపిం పెరసి అలమేల్మంగపెళ్ళాడిరమవై శ్రీవేంకటాద్రినిం దేవకీ దేవ ఇరవైతే వసుదేవుడేచి సంతోషించను